రోమీన్ క్లాసు పత్రిక పత్రిక పదకొండు పది వారు చూడపడనట్లు వారి కన్నులకు చీపటి తమ్ముని దాకా వీరి వీపులు ఎల్లప్పులను విడిపోవడం చేయండి అని దాడి చెప్తున్నాడు కాబట్టి ఈ నెల ఏమన్న వారు పడిపోనట్లుగా తొట్టిందిరా అట్లా అట్లా అనరాదు వారికి రోషమ్మ పుట్టించినకై వారి తొట్టుపాటు వలన అన్ని రక్షణ కలిగింది చాలండి తప్ప వారు చూడకుండా వారి కళ్ళు చీకటి కమ్మును గాక వారి వీపులు ఎల్లప్పుడూ పొందిపోనట్లు చేయును అని దావేది చెప్పుతున్నాడు కాబట్టి నేను అడుగునది ఏది వారు పడిపోనట్లుగా తొట్టిల్లురా అట్లా సరే ఇక్కడ ఏంటంటే వారికి గుడితరం కలిగింది ఎవరికి కలిగింది అండి గుడితరం ఎవరికి కలిగింది అని అంటే కొంచెం ముందుకెళ్ళి కనుక చూస్తే మనం ఇది ఎవరికి అన్నీ ఇస్రాయేల్ ప్రజలకు ఇస్రాయేల్ ప్రజలైనటువంటి వీరు దేవుని దగ్గర నుంచి ఇస్రాయేల్ని వీరు అనేకమైనటువంటి మరి గొప్ప గొప్ప అనుభవాలను పొందాడు ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు వాళ్ళ కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వాళ్ళకి రక్షణ అనుగ్రహించాడు శత్రువుల చేతిలో తప్పించాడు వాళ్ళు ఆకలిగాలుంటుందా అని అన్నప్పుడు వాళ్ళకి ఏం చేశాడు మన్నాను కురిపించాడు ఆకలైతే అన్నమైతే సరిపోతుంది దేవదూత తినే ఆహారాన్ని వాళ్ళ మరి దేవుడు కురిపించాడు మంచి మన్నాని మరి వాళ్ళు ఎడారిలో పోయినప్పుడు వాళ్ళు బట్టలు గాని చెప్పులు కానీ ఏమీ కూడా మాసిపోవటం కానీ వాడిపోవటం గాని ఎరగరు మరి అట్లాంటి దేవుని దగ్గరగా చూసిన వారు దేవునిలో నుంచి దేవుని దగ్గర నుంచి తీసి పొందుకున్న సారం అంతా ఏమైపోయిందో వీళ్ళకి ఇప్పుడు గుడ్డితనం కలిగిపోయింది ఈ రోజుల్లో దేవుడు అంటాడు నా జనులు బుద్ధి లేక జ్ఞానం లేక నశించుతున్నారు నువేనండి బైబుల్ మొత్తం కూడా ఎవరి కోసం రాయబడింది అనేది అంటే మన క్రైస్తవుల కోసమే మన కోసమే మనకు బుద్ధి కలగడం కోసమే మనకే బుద్ధి లేదు మనం ఇంకా ఎదుటి వరకు ఏం చెప్తామండి మనం చెప్పాల్సింది ఏంటి ఏం చెప్పాలి ఏమి గ్రహించాలి దేవుని దగ్గర నుంచి సత్యాన్ని గ్రహించాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో అనుదినము కూడా మనం మాట్లాడేవాళ్ళలాగా ఉండాలి మన మన ఇంట్లో మన ఒంట్లో దేవుడు ఉండాలి చూడండి అట్ అటు అన్నింటికి దూరం అయిపోతున్నాం రోజు రోజు మన క్రియల చేత కానివ్వండి మన అలవాట్ల చేత కానివ్వండి మన వ్యసనాల చేత కానివ్వండి మనం ఏమవుతున్నాం దేవునికి బాగా దూరం అయిపోతున్నాం చూడండి ఒక రోజు స్నానం చేయలేదు అనుకునేది ఏమనిపిస్తుంది అండి పక్కన రెండు రోజులు చేయకపోతే మూడు రోజులు చేయకపోతే చూడండి నేను స్నానం చేయకపోతే నా పక్కనే ఉండలేకపోతున్నాడే నా హృదయంలో పాపాన్ని తీసేసుకోలేకపోతే నా హృదయంలో నేను పాపాన్ని పేరబెట్టుకుంటూ ఉంటే అనుదినము దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే దేవుడు ఎట్లా వస్తాడు మన హృదయంలోకి దేవుడితో సహవాసం ఎలా కలుగుతుంది ఈ కారణాల చేత ఏం దొరుకుతుందంటే దేవుడిని మనము దూరంగా పెట్టుకుంటున్నాం అంతేకాదు కానీ మనకి బుద్ధికల కాని మనకి గుడ్డితనం నుంచి బయటికి పోవాలి ఈ రోజుల్లో మనం చూస్తే నిజమైనటువంటి సత్యమైనటువంటి బోధను అందించలేకపోతున్నారు సత్యమైనటువంటి బోధను అనుగ్రహించలేకపోతున్నారు సత్యమైనటువంటి బోధను ఆశ్రయించలేకపోతున్నారు ఏ కాడకి చూడండి క్రైస్తువులు చక్కగా ఎక్కడన్నా ఒక చర్చికి వెళితే ఇది ఒక ఎంటర్టైన్మెంటే మంచి కథలు చెప్తారు కథ అయిపోయిన తర్వాత ఏంటండి ఏం చెప్పారమ్మా ఇక వాటి ఫలానా ఉనేశ గారు చెప్పారండి మంచి కథ చెప్పారండి లేదంటే రవి బలే వచ్చారు భలే మంచి కథ చెప్పారు ఆ రోజు గుర్తుంది ఆ రోజు వాక్యం కాదండి కథ గుర్తుంది వాక్యం గుర్తులేదు అక్కడ కల్పన కథలు కల్పించుకున్నటువంటి బోధలు ఎవరికి అవకాశం ఉంటే వారికి ఆ విధంగా ఈ బైబిల్ని వాడుకుంటూ మొదలుపెట్టి గురిడితనాన్ని పొందుకున్నారండి ఆ గురితనం దగ్గర నుంచి మనం బయటపడాలి గుడ్డివాడు ఇంకొక గురివాడికి దారి చూపించలేడు మనం ఆధ్యాత్మిక గురిడితనంతో కలిగి ఉన్నావా లేకపోతే మన మనోనేతరాలు తెరవబడ్డాయ దేవుడితో అనేది ప్రతి ఒక్కరం కూడా మనం గమనించుకోవాల్సిందే ఎందుకు అని నన్ను అంటే ఈ రోజుల్లో మరి మంచి బోధ లేదు ఇప్పుడు రెండు వేల సంవత్సరాల రాసి పెట్టుంటే తోడేళ్ళు గొర్రెల మధ్యకి తోడేళ్లు పంపుతు ఉంటారు అని చెప్పారు బోధ ఆ రోజు దగ్గర నుంచి ఏమైందంటే ఒక్కర మార్గాన్ని నడిచింది నిజంగా సక్రమైన మార్గాన్ని నడిస్తే పరిచర్ అనేది అన్ని చోట్లకి కనుక వెళితే ఏమై ఉండేదంటే రోజు ప్రతి మాలుమూర గ్రామానికి కూడా స్వార్థ అనేది వెళ్ళగలిగేది స్వార్థ వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటంటే గేదెలను గనక తీసుకొచ్చుకొని కట్టేసుకొని మనం పాడినట్లా తీసుకుంటామో ఆ విధంగా ఈరోజు క్రైస్తవ సంఘాలు ఇదంతా ఆధ్యాత్మిక గురితనం అనకూడదా ఎవరిని విమర్శించాలని కాదు లేకపోతే ఎవరి గురించో ఎవరినో టార్గెట్ చేసి వాక్యం చెప్పాలని కాదు కానీ ప్రతి ఒక్కరిని మరి హెచ్చరించాలి అది కూడా మరి వాళ్ళ మీద ప్రేమతోనే ప్రేమతోనే హెచ్చరించాలి ఎవరిని బాధ పెట్టాలని కాదు కానీ ఇలాంటి గుడ్డితను కలిగి ఉన్నాను చూడండి ఎవరు పొందలేని అనుభవాలని దేవుడు వారికి ఇచ్చాడు వాళ్ళు ఏది కావాలంటే వాళ్ళు వాళ్ళు కోరుకున్నారు వెంటనే దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు అయితే ఏమైందండి మన్నాను దీని ఏమన్నారు సడుగుకున్నారు కొంతకాలానికి సవిసారం లేని నాకు ఇచ్చేవే రుచి పచ్చి నాకు ఇచ్చేవే ను నువ్వు తిన్నప్పుడేం దాచుకున్నావే దాన్ని తర్వాత నీకు అది రుచి పచ్చి లేకుండా పోయిందా అంటే మనుషులు ఏ విధంగా తయారయ్యారంటే అవసరాన్ని బట్టి వాళ్ళకి అనుక్షణం దేవుడు దగ్గరుండి వాళ్ళు వాళ్ళు ఏ పని చేసినా క్షమించి వాళ్ళకన్నీ ఇస్తూ ఉంటే దేవుడు అంటే లెక్కలు ఈ కారణం చేత దేవుడిచ్చే ఆశీర్వాదాలని క్రైస్తవ సంఘాలు కానీ క్రైస్తవులు కానీ మార్చుకోలేకపోతున్నారు పొందుకోలేకపోతున్నారు ఇంకొకటి చూస్తే ఇంకొక రెఫరెన్స్ చూద్దాం మనకి ఒకటి రెండు చూడండి యహోవా సెలవిచ్చున్నదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపిస్తున్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా ఎడగా ప్రేమ చూపించుతూ యేసోబు ఏకబునకు అన్నకాడా అయితే నేను ఏకోబును ప్రేమించు తిని ఇది హోవాక్కు చూడండి అప్పుడు వరకు మంచి జ్ఞానాన్ని మంచి ఆశీర్వాద మంచి శారీరక పుష్టిని ఏది కావాలంటే అది పంపుతున్నాయి క్రైస్తవులు ఇప్పుడు దేవుడిని ఏమని అడుగుతున్నారండి ఏమైనా అడుగుతున్నారు ఏ విషయంలో నువ్వు ఏ విషయంలో మేము ప్రేమించావయ మర్చిపోయారండి వాళ్ళు పొందుకున్నటువంటి ఆశీర్వచనాలు వాళ్ళ కా వాళ్ళు పొందుకున్నటువంటి ఈవులు వాళ్ళు పొందుకున్నటువంటి మేలులు వాళ్ళు తప్పించు వాళ్ళు తప్పు తప్పుకున్నటువంటి కీడుల్ని అన్నిటినీ మర్చిపోయి ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు నువ్వు ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు ఈరోజు క్రైస్తవ సంఘాలు ఆ విధంగానే నూతన నిబంధన రంగంలో కూడా యేసు ప్రభు మరి ఫస్ట్ వాళ్ళ కుమారుడు పంపిస్తాడు కొట్టి చంపుతారు ఆయన పరలోకానికి వెళుతూ వెళ్తూ అందరికీ కొంత బాధ్యతను అప్పచెప్పి వెళ్తారు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫలాన్ని పొందటానికి పంపించినప్పుడు ఎట్లా ఉంటారండి విమర్శ అవుతారు అందరూ అదేవిధంగా ఈరోజు ఏంటంటే దేవుడు వచ్చి నిజంగా అడిగితే సమాధానం అడిగితే దేవుని దగ్గర నుంచి మనం ఏమి దొంగిలిస్తున్నాం మనం దేవుని దగ్గర నుంచి ఏమి మరి ఇది చేస్తున్నాం అని అంటే ఒకసారి మనం గమనించుకోవాలి ఈ రోజు ఎట్లా తయారయ్యేది అంటే రైతు సంఘాలన్నీ దేవునికి రావాల్సిన మహిమను ఎవరు దొంగిలిస్తున్నారు ఏ విధంగా దొంగిలిస్తున్నారు దశమ భాగాన్ని అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు కానీ దశమ భాగం ఇరవై నుంచి ఇవ్వండి అని నడపడాన్ని మర్చిపోయారు రోజుకి రెండు గంటల నలభై నిమిషాలు నువ్వు సమయాన్ని కేటాయించావా అది మరి దశమ భాగం దాంట్లో నుంచి కూడా నిజంగా ఇస్తున్నావా మనం మనల్ని నిజంగా నడిపించేవారు మనల్ని నిజంగా మార్గదర్శకులుగా ఉన్నవారు మనల్ని ఆ విధంగా నడిపించారా ఆ విధంగా చెప్పారా ఆ విధంగా మనం ఇస్తున్నావా దేవుడు అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర ఏ ఉంది దశమభాగం ఏంటంటే ఒక డబ్బులోనే కాదు కదా సమయంలో కూడా ఇవ్వాలి కదా అన్నింటిలో మనం ఇస్తున్నామా అంతేకాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన ద్వారా ఏదైనా ఒక పనిని చేయిస్తే ఒక క్రియను చేయిస్తే అది మనకి మన మన విజయంగా మనం మార్చుకుంటున్నాం గాని అది దేవుని దగ్గర నుంచి పొందుకున్నది అని మనం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో మరి మంచి బిజినెస్ అయిపోయింది క్రైస్తతో మొత్తం ఏంటంటే ఈరోజు చక్కగా కర్చీపులు అమ్ముకోండి మంచి డబ్బులు ఆయిలు అమ్ముకోండి మంచి డబ్బులు స్వార్థను అమ్ముకోండి మంచి డబ్బులు మా ఊళ్ళో స్వార్థ జరిగితే ఒక ఒక ఒక స్వార్థ తీసుకొస్తే యాభై వేలు రూపాయలు నాకు భరే బాధేసిందండి యాభై వేల రూపాయలు ఒక రోజుకి ఏంటండి అమ్మటానికి ఆమె ఎవరు కొనటానికి ఆమె ఎవరు ఇదేనా సినిమా టికెట్ ఒక ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఇది ఆధ్యాత్మిక గురుడితనం ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొడుతున్నారు ఏం అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు వాళ్ళని అయినా బలపడ్డావా దేవుడు అడిగితే వీటన్నిటికీ సమాధానాలు మన దగ్గర ఉన్నాయా బోధ రుచికరమైన బోధ మంచి బోధ లేకపోవటమే గుడ్డితలే గుడ్డివాడి గుడ్డివాడికి దారి చూపించలేడు మేలులన్నీ పొందుకొని నువ్వేం చేసేవయ్యా మాకు అని నన్ను అడుగుతున్నాడు ఈరోజు క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు అందుకే దేవుడు అధికారాన్ని అన్ని జనులకిచ్చాడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళని తనడానికి గల కారణాలవే వీళ్ళని హింస పెట్టడానికి గల కారణాలవే వీళ్ళ మీదకి వాళ్ళు పెత్తనం చేయడానికి గల కారణం అవే నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న తీసి పేరు గతంలో నుంచి జరుగుతున్నవన్నీ ఏవే గుడ్డితనం ఈ ఆధ్యాత్మిక గుడ్డితనాల్లో నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఈరోజు చందాలు ఉన్నాయి ఈ రోజుల్లో విశ్వాసులు ఉన్నారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే యశా గ్రంథం ఆరు తొమ్మిది పది ఒకసారి చూసుకున్నాం ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చిన పదో వచ్చిన గ్రంథండి పోయితే తగ్గు మీరు నిత్యము విడుతుందరు కానీ గ్రహిపకుంటారు నిత్యము చూస్తుందరు కానీ టెన్త్ కనుకుంటారు చూడండి ఇది ఎంత మంచి మాట అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఎక్కడో నార్త్ ఇండియాలో బాగా తీవ్రంగా ఉన్న పరిస్థితులు క్రైస్తవులు లేరు వాళ్ళని చంపేస్తున్నారు అని మా ఊరు పక్కనే పక్కనే స్వార్థ చెప్తుంటే పాసంగా కొట్టారు ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ అంటే కర్రలో కత్తులో ఇంకోదో తీసుకొని కొట్టడం మీద పొమ్మని కాదు ఒక ప్రార్థన చేయటం ఇలాంటి శ్రమల నుంచి తప్పించు ప్రభావా మాకు విజయాన్ని కలిగించుకోవ్వా అని ఒక ఉపవాస ప్రార్థన కానీ వ్యక్తిగత ప్రార్థన కానీ చేసిన వారు లేరండి విన్నారు నేను రోజు లేదా అక్కడక్కడ చెప్పుకున్నారు అయిపోయింది మా ఊరికే వచ్చింది ఆ సమస్య ఈరోజు మా ఊరికే వచ్చింది ఆ సమస్య ఒక పెంతు సంఘం వాళ్ళు నంబూర్లో ప్రచారం కోసమే చూస్తే వాళ్ళు పట్టుకొని కొట్టారు ఇప్పుడు మా ఊర్లో నుంచి మా గ్రా మా పల్లెలోకి రావాలి మా పల్లెలో నుంచి నా ఇంట్లోకి రావాలి నేను అక్కడున్నప్పుడే రెస్పాండ్ అయ్యి దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే ఏమై ఉండేది ఇప్పుడు నా ఊరిలోకి వచ్చింది ఊర్లో నుంచి పల్లెలోకి వస్తుంది పల్లెలో నుంచి నా ఇంట్లోకి నేను ఇంకా చురుకు లేకుండా వింటున్నాను కానీ ఏం చేస్తున్నానండి గ్రహించలేని పరిస్థితి చెప్తా ఉన్నారు చిన్నపిల్లడికి అరే కాలుతుందరా అరే కాలుతుందరా పట్టుకోవద్దురా పట్టుకోవద్దురా అన్న వాడు ఎట్ట పట్టుకుంటున్నాడు వాడికి ఏ విధంగా అర్థం కావట్లేదో అదే వ్యవస్థలో అదే పరిస్థితిలో ఈ క్రైస్తవ మతం అనేది ఈ క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు ఇది ఆధ్యాత్మిక గురుడితనం కాదా చూస్తున్నారు కళ్ళతో చూస్తున్నారు బాధలని కళ్ళతో చూస్తున్నారు ప్రతి ఒక్క సమస్యని నాది కాదులే నా దాకా రాలేదు లేదని గ్రహింపు రావట్లా వింటున్నారు కానీ గ్రహింపు రావట్లా చూస్తున్నారు అర్థం చేసుకోలేని పరిస్థితి ఇది క్రైస్తవులకు గుడ్డితనం కాదా వీటన్నిటి నుంచి విముక్తి కలగాలి వీటన్నిటి నుంచి మనం బయటపడాలా బయటపడాలి అని అంటే నీలో వాక్యము పని చేయాలా పొద్దుగులు ప్రార్థన ప్రార్థన పోతాడు ఇంటి రాగానే నేర్చపడతారు ఏందంటే బాగోలేదండి నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీలో వాక్యం పని చేయాలి కదా నువ్వు స్వస్థపరచాలి కదా వాక్యమేమో వాక్యం నీలోకి వెళ్ళి పనిచేసి దేవుడిని స్వస్థపరుస్తాడని నంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళి చింటుకొచ్చి నేర్చు నువ్వు ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నావు నీలో వాక్యం లేదు నీలో విశ్వాసం లేదు నీలో ప్రార్థనా బలం లేదు నీలో ప్రార్థనా జీవితం లేదు ఇవంతా కొద్దివే కాబట్టి నువ్వు బ్రుడ్డివాడికి రావా గమనించుకోలేని పరిస్థితి వాక్యం అంటే నిజమైన సత్యం అంటే చెప్పేవారు చెప్పట్లేదు వినేవాడు వినట్లేదు కాలం సంపూర్ణమైనప్పుడు ఇట్లాగే ఉంటుందేమో అనిపిస్తుంది అందుకని ఈరోజు చూస్తే భారతదేశం మొత్తం మీద ఎంత పర్సంటేజ్ అండి క్రైస్తవులు ఎంతండి నిజంగా నిజంగా ఎన్ని వేల సంవత్సరాలతో ఎంత బాధపడి క్రైస్తవ మతాన్ని ఇక్కడ తీసుకొని వచ్చారండి ఇది ఎందుకు పుట్టింది క్రైస్తవ మతం అంటే క్రైస్తవ మతం అంటే ఏంటి అనేది అనుభవపూర్వకంగా ఎవరికైనా చెప్తున్నారా ఇదేమన్నా ఎదుటి ఏదన్నా గిట్టదిగా నచ్చదుగా ప్రేమ చూపించమన్నాడు ప్రేమించమన్నాడు శత్రునైనా ప్రేమించమన్నాడు జాతి కలిగి ఉండాలి దయగలిగి ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి ఇవే కదా చెప్పింది ఇవి ఎవరికి హాని చేసే కదా నువ్వు చెప్పడంలో ఫెయిల్ అయ్యేవు కాబట్టి కరెక్ట్ రీచ్ అవ్వలేదు ఇది గుడ్డితనం కాదా ఎందుకని ఆ టూ ఇంకా ఎక్కువ వెళ్ళట్లేదు టూ పర్సెంటేజ్ కాబట్టి ఇది లేకుండా చేద్దామని చెప్పి ఈరోజు మరి శత్రువు సెలరీ అయిపోతున్నాడు శత్రువు ఈ రకంగా జనాల మీదకు వచ్చి మరి ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఈ ఉన్న రెండింటిలోనైనా నిజమైనటువంటి బలం ఎంతమంది దగ్గర ఉంది ఈటన్నిటికీ సమాధానం ఏంటి దేవుడు ఒక రోజు మనల్ని నడితే మన సమాధానం చెప్పుకునేటట్టుకున్న అందుకే మతీశ్వార్త మూడో అధ్యాయంలో మూడో అధ్యాయం పది పదకొండులోనే ఇక్కడ అంటాడు చూడండి ఒకసారి మతీశ్వార్త చూడండి పన్నెండో అధ్యాయం చూడండి పన్నెండు అధ్యాయం పన్నెండో వచ్చును మూడో అధ్యాయం పన్నెండో పన్నెండవ వచ్చి ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళను భాగంగా శుభ్రము చేసి గోగులను కొట్టులో పోసి ఆరుని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పారు చూడండి ఈ మాటకి అర్థం ఏం చే ఈ ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగిన వాడికి కరెక్ట్గా సూట్ అయ్యే మాట ఇది నువ్వు ఉంటే చల్లగానన్నా ఉండు లేకపోతే వెచ్చగానన్నా ఉండు నులివెచ్చని జీవితంలో నువ్వు ఉంటే నా నోటి నుంచి ఉమి చెప్పాడు దేవుడు ఇక్కడ అది ఒక హెచ్చరిక ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తాడంటే ఏం చెప్తున్నారంటే చూద్దాం ఒకసారి ఆయన చేత ఆయన చేతిలో ఉంది చేత ఏం చేస్తారండి చేత చేసే పరిస్థితి ఏంటి ఏం చేస్తారండి అది స్క్రాపుర్ అంతా రిమూవ్ చేయడానికి వాడుకునేది దాంట్లో ఏదైనా చెత్త కానీ తాలు గాని దేనికి పనికిరాదు రైతు ఆరు కాలం కష్టపడతాడు విత్తనం వేసిన దగ్గర నుంచి అది మొక్కై పెరుగుతున్న దగ్గర దానికి ఎటువంటి చీడ పేడ పురుగు ఏమీ ఆచరించకుండా జాగ్రత్త చేసుకుంటా పంటను కాపాడుకుంటా వచ్చిన తర్వాత కోత కోసి ఆ గింజలను నూర్చి దాంట్లో ఇంకేమైనా తాలు తప్ప తెరకా ఏదైనా చూసి నిజమైన గింజ కోసం ఆరాట పడతాడు మంచి గింజ శ్రేష్టమైన గింజను ఇంటికి తెచ్చుకుంటాడు ఈ చేట చేసే పని ఏందంటే శుభ్రపరచటం నువ్వు ఆ తాళ్ళ దేవుడు నీకు ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చి వాక్యంతో అనుదినం నీతో మాట్లాడి రోజు నువ్వు ఆయన చర్చికి వచ్చి ఆయన సంఘంలోకి వచ్చి దేవుని మాటలు విని నువ్వు గనక ఫలించలేకపోతే మంచి గింజగా లేకపోతే నిన్ను కాల్చివేస్తానన్నాడు ఇది బుద్ధితనం కాదా నువ్వేం చేసావు నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు నీ జీవిత విధానం ఏ విధంగా ఉంది అది ఆశీర్వాదకరంగా ఉందా దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉందా అవసరాలు తీర్చుకొని నీ ఇష్టానుసారంగా లోకంలో పడిపోయే విధంగా నువ్వు ఉన్నావా ఈరోజు క్రైస్తవ సమాధానం ఏదో మనం కూడుకున్నాం కాబట్టి నలుగురు ముగ్గురు మనం ప్రశ్నించుకోవడం కాదు కానీ ఈరోజు ఇవన్నీ కూడా క్రైస్తవులకు ఎదురవుతున్నట్టు దెబ్బరు కానీ వీటిని ఎవరు ధ్యానించరు ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో చక్కగా మంచి వాక్యాలు కనుక మనం చెప్తే వాహా బోధ స్వీకరిస్తారు కానీ ఇట్లా చురుకు తగినవి హెచ్చరికలు ఎవరు కూడా స్వీకరించే పరిస్థితి లేదు అదే నిజమైన బోధ అనుకుంటున్నారు కానీ నిజంగా నువ్వు ఉండాలి అనేదంటే ఇలాంటి లక్షణాలతో ఉండాలి దేవునికి ఇష్టమైన బిడ్డలాగా నిజమైన గింజలాగా నువ్వు ఉండాలి అనే అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి బోధను మనం ఆశ్రయించలేకపోతున్నాం అటువంటి బోధ కరువైపోయింది ఇదంతా క్రైస్తవులకు గుడ్డితనమే ఈ గుడ్డితనం దగ్గర నుంచి మనందరినీ మరి బయటపడాలి అని అంటే అణుదినము దేవులతో సహవాసం కావాలి అనుదినము మన హృదయానికి దగ్గరగా ఉండాలి మార్గసు వార్త ఏడో అధ్యాయం ఐదో వచ్చినలో ఇదే మాట చెప్తారు జనులు పెదవులతో నన్ను ఆరాధిస్తారు వాళ్ళ హృదయాలు నాకు ఘోరంగా ఉన్నాయి ప్రభు ఆ మనం అంటాం కానీ ఆ ప్రభు పిలిచే పదంలో ఎంతవరకు నిజంగా మరి ఆ ప్రేమ అనేది ఉంది దేవునికి మనకి ఆ సంబంధం ఉంది మరి ఎన్నిసార్లు పిలుస్తుంటే మనం దేవుడిని పలకరించట్లేదు పట్టించుకోవట్లేదు అంటే మనలో లోపం ఏంటి అని మనం సరిచేసుకోవాలి ఇవన్నింటినీ క్రైస్తవులు మరి మనం గుడ్డితనంగానే తీసుకోవాలి ఈ గుడ్డితనం దగ్గర నుంచి మనందరికీ కూడా మరి ఈ గుడ్డితనం ఇట్లాంటి గుడ్డితనం మనకి మన కుటుంబాలకి మన గ్రామాలకి మన దేశానికి కలగకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనందరినీ తీర్చి దేవుడు పెద్దాలి మరి కొన్ని మాటలు దేవుడు తన వినికిళ్ళు దేవించి ఆశీర్వదించుగాక ఆమె సంత లోకం అనే పాట వస్తుందా నీకు వస్తుందా మనం ఉన్నది మార్కెట్ ప్లేస్ ఈ లోకము ఒక మార్కెట్ ప్లేస్ బిల్లి